అహింస సత్యమక్రోధ ఎందుకని తక్కువ మీ తక్కువ ని కదండి త్యాగ శాంతిరపైునం దయాభూతేష్లు శ్రీరచాపలం మనము దైవీ సంపద అనే టాపిక్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము సూర్యోదయము సూర్యోదయానికి ముందు ఉషకాలము అని ఉంటుంది ఆ ఉషస్కాలము నాకు ఒక ప్రభ అంటే ఒక కాంతి ఉంటుంది ఎప్పుడైతే దాన్నే మనకి ఎలా వర్ణిస్తారంటే తెల్లవారింది తెల తెల్లవారింది అని వర్ణిస్తారు అది ఉషఃప్రభ అని అంటారు ప్రభ అంటే బుద్ధిపాటి వెలుతురు వస్తుందన్నమాట ఆ వెలుతురు ఆ వెలుగు రాబోయే సూర్యోదయానికి సంకేతం చిహ్నం ఆ వెలుగు వచ్చిందంటే ఇంకా సూర్యోదయము దగ్గరలో ఉన్నది అని అదేవిధంగా ఈ దైవీ గుణములు కావు ఈ దైవీ గుణములు కనుక మనలో ఆవిర్భవిస్తున్నాయి అంటే అవి సంకేతం ఆత్మసాక్షాత్కారము ఉన్న ఈశ్వర దర్శనము ఉన్న ఒకటే ఆత్మ దర్శనం అని అందు ఈశ్వర సాక్షాత్కారమని అందు వాళ్ళు అంటే అనొచ్చు కానీ జనరల్గా ఆత్మ అంటే సాక్షాత్కారము ఈశ్వర అంటే దర్శనము ఆ పదములలా వినియోగంలో ఉన్న ఉన్న పదము కాబట్టి ఆత్మసాక్షాత్కారం వేరు ఈశ్వర దర్శనం వేరు అని అనుకోకాలి అది ఒకటే ఆ రెండింటికి ముందు సంకేతముగా ఈ దైవీ సంపద మనకి మనం దీన్ని అభ్యసించినట్లయితే మనకి ఆత్మసాక్షాత్కారం సుఖరము అగు సో అందుకనే దీనికి చెప్పారు పూర్వప్రభ దైవీ సంపద అని వినోభావేద సూత్రం దైవీ సంపద ఏదైతే అది పూర్వప్రభ అంటే సూర్యోదయానికి పూర్వం వెలుగు వంటిది సాధారణంగా లోకంలో ఈశ్వర దర్శనము అనే దాని గురించి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాలు కేవలము కల్పితములు మాత్రమే ఈశ్వరుడు వచ్చి అలా ఎదుర్కొండ కనపడి ఏదో చేస్తారు అంటే అదేదో పెద్ద వచ్చి కనపడేటట్టుగా కనపడతాడు అని అలాగ కథలో చెప్తారు దాని అభిప్రాయం అలాగే కనపడతారని అదే సాక్షాత్కారమని మాత్రం అలా స్వీకరించరాదు అంటే కథలోనే చెప్తారు ఈశ్వర ఈశ్వర ప్రాప్తి అనగా సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి ఆ గుణములను మీరు అనుభవం మీకు తెచ్చుకుంటే అదే ఈశ్వర ప్రాప్తి మీరు నిష్కామంగా ఎవరికైనా చిన్న సేవ చేయాలి అని ప్రేమభావం మీకు కలిగిందనుకోండి ఆ ప్రేమభావము యొక్క అనుభవమే ఈశ్వర అనుభవం అదే ఈశ్వరుడు అంటే ప్రేమ రూపంగానే ఉంటాడు స్వార్థబుద్ధి ఉంటే దీవుని స్వార్థం లేని ప్రేమ అంటే ఈశ్వరుడు అలా ఉంటాడు ఈశ్వరుడు ఆ విధంగా ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు కానీ ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడి డ్యాన్స్ చేయడు అలాగా రేక్షించరాదు కాబట్టి ఈ ఈ దైవీ సంపద అదొక వెలుగు ఆ వెలుగు హృదయంలో మీకు అనుభవానికి వస్తుంది అంటే అది ఈశ్వరానుభవంగా అది పరిణాతి చెందుతుంది ఆ వెలుగే ఈశ్వరుని యొక్క అనుభవంగా పరిణామాన్ని చెందుతుంది ఎలా అయితే ఉషహప్రభయే సూర్యుని యొక్క ప్రభగా మారిపోతుంది ఆ విధంగా అటువంటి దైవీ సంపద గురించి మనం చర్చిస్తూ ఉన్నాము అయితే మీరు గమనించడం లేదు ఈ ఉషహప్రభ ఏం చేస్తుందంటే చీకట్లతో పోరాడుతుంది ఒకవైపు నుంచి చీకట్లు ఇంకోవైపు నుంచి ఉషఃప్రభ ఈ కొద్దిపాటి పోరాటం కను అలా వర్ణిస్తున్నాను నేను ఔషహప్రభ ఏ చీకట్లతో పోరాడి చీకట్లను తరిమిలేస్తుందో ఆ చీకట్లే ఆసు సంపద కాబట్టి ముందు దైవీ సంపదని మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఆ ఆసు సంపద అది చల్లాచదరైపోతుంది అప్పుడు పూర్తిగా ఆసురీ సంపద దూరం అయిపోతూనే ఈ దైవీ సంపదయే ఈశ్వర స్వరూపముగా అనుభవానికి వస్తుంది ఈశ్వరుడు ఎప్పుడు ఆత్మరూపంగా అనుభవానికి వస్తాడే కానీ మీ ముందు నిలబడి డ్యాన్స్ చేయడానికి ఏమీ అలా అనుకోవద్దు ఈశ్వరుడు అలా అని భావన చేయవద్దు ఇంకే అలా సో ఇప్పుడు చిన్నపిల్లవాడికి అన్నం తినిపించడానికి చందమామ రావే రావే అని పాడతారు అంటే వచ్చేస్తాడని కాదు ఆయన వచ్చేసి మీ పిల్లడి ముందు నిలబడతాడని కాదు అలాగే ఈశ్వరుడు అలా వచ్చాడని కథల్లో చెప్తా దాని అభిప్రాయం ఏంటంటే మీరు కూడా అటువంటి సద్గుణములను అలవరుచుకున్నట్లయితే ఆ ఈశ్వరానుభవము మీకు ఆత్మరూపంగా సిద్ధిస్తుంది అనే అభిప్రాయం అదొకటి గమనించగలిగిన విషయం ఇంకొకటి ఈశ్వరానుభవానికి డేటు తారీఖు ముహూర్తము ఉండవచ్చు ఎందుకో తెలుసిన తారీఖు ముహూర్తము ఉందంటే అది కాలాంతర్గతమై ఉంటుంది కారీకు ముహూర్తం ఉంటుందంటే కాలాంతర్గతం అవుతుంది కాలాంతర్గతం అయిందంటే అర్థం ఏంటి ఓ కాలంలో పుట్టింది అని అర్థం ఓ కాలంలో పుడితే ఇంకో కాలంలో ఏమవుతుంది పోతుంది అలా ఉండదు ఈశ్వర అనుభవం అనేది ఏదైతే కలదో అది కాలంలో అతీతంగా ఉంటుంది కాబట్టి ఆత్మసాక్షాత్కారానికి కారీకులు ముహూర్తాలు ఉండవు ఎవరైనా నాకు ఫలానా కారీకునాడు ఆత్మసాక్షాత్కారమైందని చెప్పారు అనుకోండి వెంటనే మీరు ఏమైనా నిర్ణయం చేసుకోవచ్చు ఆయనకి ఆత్మ గురించి తెలియదు అని మీరు నిర్ణయం చేసుకోవచ్చు ఆయనతో చెప్పక్కర్లేదన్నమాట మీరు నేర్చుకుంటే సరిపడుతుంది ఓకే కాబట్టి ఇది ఆ దైవీ సంపద యొక్క వైశిష్టం ఎప్పుడు కూడా దైవీ సంపదకి ఆసు సంపదకి ఒక పోరాటం ఉంటుంది ఒక యుద్ధం ఇంతా నేను ఏం చెప్పానో ఏం చెప్పను అదో గుర్తు నాకు నేను మళ్ళీ కథంత మీకు నెప్పు చెప్తున్నాను చూడాలంతవరకు వస్తుందో ఎప్పుడు ఈ పోరాటం తప్పదు మీరు ఏదైనా కథ మీరు చందమామ కథల పుస్తకం తీసుకున్నా ఏదైనా పురాణం తీసుకున్నా ఏది తీసుకున్నా ఎలా ప్రారంభమవుతుంది దేవతలు అసురుల యొక్క యుద్ధంతో ప్రారంభం అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఈ దేవాసురా సంయుక్త ఆ సన్న కూడా అంటే వేద పండితులు ఏవేవో మంత్రాలు చెప్తున్నారు అవేవో అనుకుంటారేమో మీరు ఇలాగే మొదలవుతాయి దేవాసుర సంయుక్త ఆ సన్న దేవతలు అసురులు యుద్ధానికి సిద్ధంగా ఉండేవి అని ప్రారంభమవుతుంది ఆ దేవాసుర సంగ్రామము ఇదే ఈ దైవీ సంపదకి ఆసు సంపదకి మధ్య జరిగే సంగ్రామం ఈ సంగ్రామము స సమాజం స్థాయిలో కూడా ఉంటుంది సమాజంలో ఎవరైనా ఒక మంచి పని చేయడానికి పూనుకుంటే పది మంది రాళ్ళు వేస్తారు మంచి పని చేసినా కూడా రాళ్లే వేస్తారు మంచి పని చేస్తున్నా కూడా తిరుగుతూనే ఉంటారు అపోజిషన్ పార్టీ వాళ్ళు అందుకోసమే మేము ఉన్నామని అనుకున్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి ఆ విరోధం అనేది సర్వకాలంలో ఉంటుంది అది సమాజం స్థాయిలో ఉంటుంది అలాగే ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో కూడా ఈ విరోధము ఉంటుంది దైవీ సంపదకి ఆసు సంపదకి కాబట్టి సత్యాసత్యములకు ధర్మాధర్మములకు ఈ పోరాటము ఇది అనాది కాలం నుంచి ఉంటూనే ఉంటుంది ఇదిలో ఒక కాలంలో ఉంది ఇంకో కాలంలో లేదని మీరు అనుకోకూడదు అన్ని కాలములూ ఉంటుంది మా కౌరవ సేన వర్సెస్ పాండవ సేన ఎప్పుడూ ఉంటుంది యుద్ధం దైవీ సేన వర్సెస్ దేవతల సేన వర్సెస్ రాక్షసుల సేన అది ఎప్పుడూ ఉంటుంది సత్యప్రవృత్తి వర్సెస్ అసత్య ప్రవృత్తి అంటే సత్యాన్ని పట్టుకుని ముందుకు అడుగు వేసేవాడికి అసత్యాన్ని ఆశ్చర్యంగా చేసుకుని వ్యవహరించేవాడికి మధ్యలో కలహము ఒక యుద్ధము తప్పదడు ఆ యుద్ధాన్ని మనం చేసి తీరాలి మన హృదయంలోనూ చేయాలి ఇది అంతఃసంగ్రామ మన హృదయంలో జరిగేటువంటి యుద్ధము ఈ యుద్ధంలో మనం దైవీ సంపద పక్షాన నిలబడి ఉన్నట్లయితే ఆ జీవుడు దైవీ సంపద పక్షాన నిలబడి ఆసురీ సంపదను నిర్ జయిస్తే ఆ జీవుడే దేవుడు అవుతాడు ఆసురీ సంపద పక్షాన్ని నిలబడితే ఆ మానవుడే దానవుడవుతాడు మానవుడే దానవుడు మానవుడే దేవుడు పాట కూడా ఉన్నట్టున్న మానవుడే దేవుడు దైవీ సంపద పక్షాన ఉంటే మానవుడే దానవుడు ఆసు సంపదని నెత్తికెత్తుకుంటే ఇది ఈ యుద్ధం ఇలా నడుస్తూ ఉంటుంది ఈ ఆసు ఈ దైవీ సంపదలో మనం ఉన్నం ప్రస్తుతానికి అహింస అహింస గురించి చెప్పానా ఎంతో దయాదాకా వచ్చిందా అహింస అయిపోయింది సత్యం అయిపోయింది త్యాగ దయాభో త్యాగ అహింస అహింస ఇంకో మాట ఏం చెప్పానో ఏం చెప్పలేదు గుర్తులేదు ఎటువంటి హింస ఉండకూడదు మన జీవితంలో మన చేతుల ద్వారా ఎటువంటి హింస దొరకకూడదు పశువులను ఆ దేవుని పూజ పేరిట పశువులను నరుక్కుట చాలా తప్పదు అది దేవుడి పూజ ఎలా అవుతుంది ఈ సమస్య ఈ మధ్యనే నిన్న పేపర్లో చదివాను నేను బాలీవుడ్లో ఇర్ఫాన్ అని ఒక పెద్ద కథానాయకుడు ఉన్నాడు ఆయన బాలీవుడ్డే కాదు హా హాలీవుడ్ కూడా వెళ్ళాడు ఆయన ఆయన పెద్ద నటుడు ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాకో ఆయనకో మొత్తానికి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది లైఫ్ ఆఫ్ పై అని సినిమాకి దాంట్లో ఆయన పెద్ద ఆయన పెద్ద ప్రస్తుత స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే ఇస్లాంలో కుర్బానీ అనే పేరుతో గొర్రెల్ని నరుకుతారు అది తప్పు నరకరాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు గొర్రెలను నరికితే కుర్బానీ ఎలా కుర్బానీ అంటే అర్థం ఏంటి త్యాగమా గొర్రెలను నరికితే కుర్బానీ ఎలా అవుతుంది అది ఆ పద్ధతి మానేయాలి అని అతనితో స్టేట్మెంట్ ఇచ్చాడు సరే దాన్ని ఎవరు అంగీకరించారు ఎవరు అంగీకరించలేదు ఇంకా వివరాలన్నీ నేను ఎరగను ఆ స్టేట్మెంట్ నేను చదివాను అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు అంటే కుర్బానీ అనే పేరుతో గొర్రెలను నరకడం అనే ప్రవృత్తి దేవుణ్ణి ఆ మనం సంతోషపెట్టడం అనేది అది సుఖరాము తగదు మన దగ్గర కూడా మన హిందూ సమాజంలో కూడా ఏదో ఆ మైసమ్మ ఈ అమ్మ అమ్మ అనే పేర్లతోటి గొర్రెల్ని పశువులని నరుకుతూ ఉంటారు చాలా చాలా తప్పదు ఆ మన ద్వారా ఎట్టి పరిస్థితులను ఇంకొక న్యూస్ ఐటమ్ నేను చదివాను దేవుడు ఉత్సవాల పేరుతో ఏనుగులను చాలా ఘోరంగా భయంకరంగా హింసిస్తున్నారు పెద్ద పెద్ద గోలుసులతో వాటి కాళ్ళని కట్టేసి ఆ కాళ్ళన్నీ కూడా పుల్లైపోయి ఆ పుళ్ళు తగ్గకుండా డ్యాంగ్రీన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఆ ఏనుగులకి గాయాలైపోతే ఉత్సవంలో గాయం అలాగే ఎర్రగా మాంసం అలా ఎక్స్పోజ్ అయ్యి ఉత్సవంలో కనపడితే ఏనుక్కి అలంకారం చేసినప్పుడు కనపడితే బాగుండదు కనుక దాని మీద కొంత పెయింట్ వేసేస్తే గాయం మీద వీళ్ళు ఉత్సవాల్లో ఆ ఏనుగుల్ని ఆ ఉత్సవంలో నడిపిస్తున్నారు ఈ విధంగా ఏనుగుల్ని చాలా హింస పెడుతున్నారు అని ఒక న్యూస్ ఐటమ్స్ చదివాను దేవాలయాల్లో దేవుడి పేరుట హింసను చేయుట హిందూ సమాజము తలవంచుకోదగినటువంటి పరిణామం పెద్ద పెద్ద దేవాలయాలు ఇటువంటి పనిని పనికి పూనుకొనిట దాన్ని ఎంత గట్టిగా ఖండించాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎప్పటికీ జ్ఞానోదయం అవుతుంది ఎప్పటికీ ఈ ఏనుగులను ఈ విధంగా హింసించడం మానేస్తారు అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభుత్వమైనా కలగజేసుకుని ఏదైనా ఒకటి చేయాలి నన్ను సలహా అడిగితే నన్ను నన్ను ఎవరో అడగరు నన్ను నేనే అడుక్కుని నేనే సమాధానాన్ని చెప్తాను నన్ను ఎందుకు అడుగుతారు ఎవరినో ఎవరినో పెద్ద మఠాధిపతినో ధర్మాధిపతిలో ఎవరినో వెళ్ళి అడుగుతారు నన్ను అడగరు నన్ను కనుక అడిగితే చెప్పంటారా వద్దంటారా ఒకవేళ ఐపోథెటికల్గా ఐపోథెటికల్గా నన్ను సలహా అడిగితే దేవుణ్ణి ఏనుగు మీద ఊరేగించడం అనవసరమే కాదు తప్పు కూడా ఊరేగించడం ఏంటి దేవుణ్ణి దేవుణ్ణి మీరు ధ్యానం చేయాలి కానీ ఊరేగి నీకు ఊరేగించాలంటే నీ నెత్తి మీద పెట్టుకుని నువ్వు ఊరేగించు ఆ ఏనుగు మీద పెట్టేది ఏదో ఉంటుందో అది నీ బుధన్నీ పెట్టేస్తాం మేము పెట్టేస్తే దేవుని దాని మీద పెడతాం నువ్వు భక్తుడు కాబట్టి నువ్వు ఊరేగిపోవటం మేము వెనకాల తప్పకూడదు నీ వెనకాల వస్తాం అంతే తప్ప ఏనుగును ఆ హింసించడం అనేది చాలా తప్పది ఎప్పుడూ సత్యాన్నే పలుకవలటం అధికంగా పలుకరాదు పలికితే సత్యాన్నే పలుక అధికమైన వాక్యం వాగ్గు వ్యవహారం అవసరం ఉంటే వాగుతూ ఉంటే కర్థం కూడా నొప్పి సో పలికినదేదో సత్యం పలుకు సత్యం అంటే అక్రోధ అది కూడా చెప్పే ఉంటాను శంకర్లు ఏమన్నారు చదివేమునో క్రోధ శంకర్లు ఏమన్నారంటే ఆకృష్టస్య అధిహతస్యవా అని కూడా అన్నారు ఇదంతా చెప్పాను నేను చెప్పలేదు భాష్యం చెప్తాం అహింస అహింసనం ప్రాణినాం పీడావర్జనం అహింస అహింసనం అన్నది అది ఆ ప్రత్యయముల యొక్క వ్యవస్థ ఒక ప్రత్యయంలో అహింస అవుతుంది ఇంకో ప్రత్యయంలో అహింసనం అని అవుతుంది ప్రత్యయ భేదమే తప్ప అర్థం ఒకటే సో అంటే వ్యాకరణం వాళ్ళని మనస్సులో పెట్టుకుని ఆయన అలా రాస్తారు ఇప్పుడు అర్థం రాస్తున్నారు ఏమని ప్రాణినాం పీడా ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్గా నేను అదే చెప్పాను ప్రాణులకు పీడను దూరంగా పెట్టండి ప్రాణులకు పీడను కలిగించవద్దు ప్రాణులకు పీడను ఎందుకు కలిగించాలి దూరంగా పెట్టండి మీరు పీడను కలిగించవద్దు సో కనుక ఆ ఆ విధమైన దృష్టి ఉండ మన ద్వారా తెలిసి ఏ ప్రాణికి పీడ కలుగరాదు పీడ అంటే ముక్తి మీరు ఈ ప్రాణినాం పీడావర్జనం అనేదాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెట్టు చేమలకు కూడా చెట్లకు మొక్కలకు కూడా నేను పీడ కలిగించను వాటి ఎందుకు కూడా ప్రాణము గలదు అని మీరు నిశ్చయించుకున్నట్లయితే నాకేమో అభ్యంతరం లేదు నేను మీ పక్షాన నేను సపోర్ట్ చేస్తాను వాటికి మాత్రం ఎందుకు కలిగించాలి ఆ నొప్పి మీరు నడిచి వెళుతుంటే దాంట్లో మొక్క ఉందనుకోండి ఆ పక్క నుంచి వెళ్ళాలి ఆ మొక్కని తోసేసి ఎందుకు వెళ్ళాలి అలా అలాగే మొక్కల్ని ఊపితే ఆకుల్ని తుంటుతూ ఉండటం ఆ కింద పడిన పువ్వుల్ని మనం వాడుకుంటే బాగుంటుంది పువ్వుల్ని అలా లాగేస్తూ ఉండడం అలాగంటే మీరు తగ్గించితే మంచిది పూర్తిగా మానేస్తూ ఉన్నా కూడా అభ్యంతరం మొత్తానికి ఆ దృష్టి ఇదొక ప్రాణి దీనిలో భగవంతుడు ఉన్నాడు మనం ఆకుతుంటుతే దానికి నొక్తి కలుగుతుంది అనే భావన మీ హృదయంలో వచ్చినట్లయితే దాని పేరే సంపద తర్వాత క్రోధము లేకుండా సత్యం శంకరులు సత్యం అప్రియానుతవర్జితం యథాభూతార్థవచనం చూడండి వచనం అంటే పలుకుట ఏమిటి పలకాలి యథాభూతార్థవచనం అక్కడ ఎలా ఉందో ఆ అర్థం పలకాలి ఎలా ఉందో ఆ అర్థం వచ్చి ఇట్లా పలకాలి యథాభూతార్థవచనం దీని మీద కొంత చర్చ కూడా ఉంది చెప్తాను అయితే మీరు పలికి దాంట్లో అనురూత అప్రియ అనురూత వర్జిత అనురూతమును అంటే అసత్యమును దూరంగా పెట్టుకే సత్యం అసత్యమును దూరంగా పెట్టడమే సత్యం ఇప్పుడు మౌనంగా ఉన్నామనుకోండి అసత్యం పలక్కున్నా మౌనంగా ఉంటే అది కూడా సత్యమే అవుతుంది మీరు సత్యం పలికేప్పుడు అప్రియమును పరిహరించవలేము అప్రియాన్ని పలుకోవడం అంటే ఇతరుల మనస్సుకి ఖేదం కలిగించేట్లా మనం పలుక రాదు అంచేతనే ఏదైనా సలహా చెప్పినప్పుడు వ్యక్తికి మీరు ఆ సలహా చెప్పారనుకోండి వాడు మనస్సు కష్టపడు పది మందిలో కూర్చున్నప్పుడు సలహా చెప్పారనుకోండి కష్టపడక్కర్ లేకుండా మనస్సుకి వస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా మొక్క ఆకు తుంపుతున్నారనుకోండి నేను వచ్చే ఏడు ఆకలా తుంపుతావు ధ్వంస చేస్తున్నావు అని నేనంటే నువ్వేవడ వ్యాయానాలు చెప్పడానికంటా నీ మనస్సు కష్టం అంచేది అలా చెప్పకూడదు అప్పుడేం మాట్లాడకుండా ఊరుకోవాలి అడిగితే చెప్పాలి అడగకపోతే వారి మనస్సు కష్టం కలిగేట్లా చెప్పకూడదు అలా కాకుండా క్లాసులో వచ్చి కూర్చున్నాడు అనుకోండి మీరు పట్టుకుని ఉంచితే ఇచ్చుకుంటారు ఎందుకంటే మీరు ఎవరిని ఉద్దేశించి చెప్పుకోలేదు కదా జనరల్గా చెప్తున్నారు నిజంగా విని వాళ్ళు కూడా వీడు నా కోసం నన్ను ఉద్దేశించి నా కోసం చెప్తున్నాడు అని అనుకోరు అవును కరెక్టే కదా అని ఆలోచించుకుంటాను మనస్సు కష్టం కలుగదు కాబట్టి మంచి మాటను కూడా ఇతరుల మనస్సు నొచ్చుకోని విధంగా మనం చెప్పాలి తర్వాత చెప్పేదాంట్లో కూడా యుక్తియుక్తంగా చెప్పాలి కానీ వీలు ప్రేమపూర్వకంగా కూడా చెప్పాలి కానీ ప్రేమ పేరుతో అసత్యం చెప్పరాదు మళ్ళా సో సత్యం బ్రూజ ప్రియం బ్రూయ రామాయణంలో శ్లోకాలు వాల్మీకి రామాయణం సత్యం బ్రూయా క్రియం బ్రూయ న బ్రూయా సత్యం అప్రియం మనస్సుకి ఖేదాన్ని కలిగించే సత్యాన్ని ఎందుకు చెప్పడం వండుకో సో ఒకళ్ళకి ఇప్పుడు ఒకడు బుద్ధిమంతుడు కాడనుకోండి అతని బుద్ధి సూక్ష్మంగా లేదనుకోండి అతన్ని పని కట్టుకుని మీ బుద్ధి సూక్ష్మంగా లేదు అని చెప్పకూడదు చెప్తే అతని మనస్సు ఖేద పడుతుంది కాబట్టి అనురుతమును విడిచిపెట్టాలి అప్రియమును విడిచిపెట్టాలి ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పాలి యథాభూత అర్థవచనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి సాధారణంగా జనులలో ఒక వీక్నెస్ ఉంటుంది ఒక బలహీనత మానసిక బలహీనత అది మీరు గుర్తుపడి గుర్తుపడితే పోతుంది గుర్తుపట్టకుండా నిర్లక్ష్యం చేస్తే అంటే పట్టించుకోకుండా ఉంటే అలాగే ఉండిపోతుంది బలహీనత ఆ బలహీనత ఏమిటంటే ఒక్కపిసర మసాలా యాడ్ చేయటం వర్షం పడిందా అంటే బ్రహ్మాండంగా పడిపోయిందంటే వర్షం అని చెప్పడం ఓ విసర మసాలా ఎంత బ్రహ్మాండంగా పడి వ్యవహారం అదే ఎంత పడింది ఎంత వర్షం పడింది ఏంటంటే పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ బ్రహ్మాండం ఎలా అవుతుంది బ్రహ్మాండంగా పడాలంటే ఒక పది పడాలి కాబట్టి అంత మసాలా యాడ్ చేయకుండా జాగ్రత్త ఈ రకమైన మసాలా యాడ్ చేసేటువంటి స్వభావం అందరికీ ఉంటుంది అది కొంచెం మనం జాగ్రత్త ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ప్రసరంత న్యూస్ ఐటమ్ని దాన్ని బాగా మసాలా వేసి గట్టించి పెద్ద ఇష్యూ కింద తయారు చేసి పెడతాడు స్మాల్ స్మాల్ థింగ్ ఇటూస్ కానీ దాన్ని బాగా సెన్సేషనల్ చేసి న్యూస్ ఐటెం కింద మారుస్తాడు మనం అది న్యూస్ ఛానల్స్ చేస్తూ ఉంటారు అప్పటి అది చాలా తప్పది వాళ్ళు అలా చేయకూడదు నేను చూసాను బీ బీబీసీ అలా చేయదు బీబీసీ అ బీబీసీ వాళ్ళు చాలా అబ్జెక్టివ్గా న్యూస్ చెప్తారేమో అని అనిపించింది సేమ్ న్యూస్ సేమ్ న్యూస్ అక్కడలా చెప్తున్నాడు ఇక్కడలా చెప్తున్నాడు అని కనుక మీరు పరిశీలించినట్లయితే వీడు ఇలాగా ఎక్సైట్ అయిపోయి కుర్చీలో కూడా కూర్చోకుండా గెంతుల విషస్తో న్యూస్ని ఆ బీబీసీ వాడు చాలా శాంతంగా ప్రశాంతంగా చెప్తారు అంత ఎక్సైట్ అయిపోవలసిన అవసరం ఉంది తర్వాత న్యూస్ చెప్పాలి తప్ప వ్యూస్ చెప్పకూడదు వాడి వ్యూస్ చెప్పకూడదు మన వాళ్ళు న్యూస్ చెప్పరు వాళ్ళ న్యూస్ని చెప్తూ ఉంటారు ఎడిటోరియలైజేషన్ అంటారు అంటే ఒక దాని మీద వీడి ఎడిటోరియల్ చెప్తూ ఉంటారు హీఈ్ నాట్ సపోజ్ టు గివ్ ఎడిటోరియల్ అబౌట్ అని ఈవెంట్ హీ టు గివ్ ది న్యూస్ దాని మీద ఎడిటోరియల్ వీడికి అనవసరం న్యూస్ రేడానికి అదంతా అనవసరం కానీ మన న్యూస్ రీడర్స్ అందరూ కూడా ఎడిటోరియలైజ్ చేసి చెప్తారు న్యూస్ అంతేకాకుండా ఏదైనా ప్రశ్న వేసేప్పుడు డిఫెన్స్ డిఫెన్స్ డిఫెండెంట్ ని ప్రాసిక్యూటర్ ప్రశ్న వేసినట్టుగా వేస్తాడు వీడేదో ఒక నేరం చేసిన వాడు అన్నట్టు ఈ సమాధానం చెప్పేవాడు వాడు ప్రాసిక్యూట్ చేస్తున్నట్టు అలా వేస్తాడు ప్రశ్న అలాంటి ప్రశ్న వేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి గతస్టాలు తీసుకొస్తాడు అని చెప్పాలి తప్ప వీళ్ళు కూడా ఏదో నేరం చేసినట్టుగా తన అలా సమాధానం చెప్పడం అనేది వీళ్ళు కూడా నేర్చుకోవాలి సో వీళ్ళు కూడా అలాగా అపాలజెటిక్ గా ఉండకూడదు సపోజ్ మీరు ఏమండే ఏమిటి భగవద్గీతను ఇలా చెప్తున్నావు ఏమిటి అని మీరు నన్ను అడిగారు నన్ను ఎవడైనా న్యూస్ చేస్తారో అడిగాడు అనుకోండి వయూ టీచ్ లైకా సన్న హింస ఉంటుంది వయూ సేడ్ ఇప్పుడు ఇలాంటిదే అని అడిగాడు అనుకోండి యూ నో వాట్ ఐ విల్ డన్ హ్యావ్ ఎ గుడ్ డే గో యువర్ వేడ్ ఐ ఎక్స్ప్లెయిన్ మైసెల్ఫ్ టు హెన్ అలాగా మాత్రం స్వప్నాభిమానం ఉండొద్దా ఉడికే నీళ్లు నవ్వులతో ఉండడం వెళ్ళతే అనవసరం చేలో దాట్ ఈస్ నాట్ ది పాయింట్ కొంత డైగ్రెషను కాబట్టి సత్యం పలికే ఇప్పుడు సెన్సేషనలైజ్ అది అసత్యం అలా చెప్పవచ్చు మనం చెప్పే వార్త సెన్సే గాస్టిక్ కూడా అసత్యం ఒకసారి సత్యం ఉంటుంది గాస్టిక్లో దాన్ని కూడా కొంత మసాలా దక్కిస్తే అది గాస్టిక్ అవుతుంది అది ఒక బలహీనత యూ షుడ్ నాట్ డూ దాట్ అలాగే యథాభూతంగానే చెప్పాలి ఎలా ఉందో అలాగే చెప్పాలి డిస్కౌంట్ ఏమి పెట్టకూడదు మసాలా ఏమి యాడ్ చేయకూడదు ఇది ఒకటి అంటే మనలో ఉండే బలహీనత మీరు గుర్తిస్తారని నేను మీకు అలాగే చెప్పినాను తర్వాత ఇంకొక చర్చొస్తూ ఉంటుంది ధర్మరాజు గారు మహా యుద్ధంలో మహాభారత యుద్ధంలో అశ్వత్థమా హత స్రహ అని అశ్వత్థమా హత పుంజరహ అది సత్యమా అసత్యమా ఆయన సత్యం అనుకుని చెప్పారు అసత్యం అవ్వదనే ఒక భ్రమతో చెప్పారు దాని మీద చర్చ వచ్చింది చర్చ చేసి అమని నిర్ధారించారంటే అది అసత్యమైన చెప్పారు ఎందుకంటే సత్య యథాభూతార్థవచనం కాదు కాదు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అశ్వత్థామనే మనిషి బాగానే ఉన్నాడు అశ్వత్థామనే ఏను పోయింది ఆ ద్రోణుడికి ఎటువంటి అభిప్రాయం కలిగింది అశ్వత్థామనే ఏమి గురించి ఏమీ అతనికి తెలియలేదు అశ్వత్థామనే మనిషికి హాని కలిగిందని మాత్రమే అతనికి అర్థమైంది కాబట్టి ఇతను చెప్పిన వచనం ఎలా ఉంది ఉన్నది ఉన్నట్లుగా ఎదుటివాడికి తెలిసి ఇట్లా ఉందా లేదు కాబట్టి అసక్తి కాబట్టి ఎదుటివాడు ఒక విధంగా తప్పుగా తెలుసుకునే పరిస్థితి ఉన్నట్లయితే వాడిని సరిదిద్ది ఆయన నువ్వు తప్పుగా తెలుసుకుంటున్నావు అది కాదు కానమ్మ ఇది పరిస్థితి అని చెప్పాలి ఒకవేళ అశ్వత్థామనే ఏనుగు పోయిందని ధర్మ ద్రోణాచారుడు అనుకుంటుంటే అయ్యా ద్రోణ ఏనుగు కాదయ్యా అశ్వత్థామనే మనిషే పోయినాడు అని చెప్పాలి చెప్పే మాట అయితే అతను ఆల్మోస్ట్ ఊరుకోవాలి అంతేగాని అలాగా మిస్లీడింగ్గా చెప్పరాదు మిస్లీడింగ్గా చెప్పకూడదు కాబట్టి యథాభూతార్థ సో కాబట్టి పలికేప్పుడు ఊరికే అలా అధికంగా పలికితే సమస్యలు అసత్యాలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి తక్కువగా మాట్లాడ్డావు మాట్లాడిన దాన్ని యథాభూత అర్థవచనము అని చూస్తూ మాట్లాడ్డావు ఇది గొప్ప దైవీ సంపద తర్వాత అక్రోధ కోపం రాకపోవడం కోపం రాకపోవడం అంటే మిమ్మల్ని అందరూ గొప్పగా పోగొట్టుతున్నప్పుడు ఈ ఊరే పల్లకీలో ఊరేగిస్తున్నారు అనుకోండి కోపం రావడానికి ఏముంది ఇంకప్పుడు అలా కాదు అలా కోపం రాకపోవడం కాదు తిట్టినప్పుడు కోపం రాకుండా ఉంటున్నాడు ఎదరవాడు తిట్టినప్పుడు మీకు కోపం రాకుండా అది క్వశ్చన్ మరి మీరు ఆలోచించండి అక్రోత్సహం కొంత ఓసారి నన్ను ఒక వ్యక్తి తిట్టారు ఆ తిరుగుతున్నట్టు కరెక్ట్ కాదని నాకు తెలుసు నేను నవ్వారు నవ్వుతో కూర్చున్నాను నేనే సవాసారి చెప్పలేదు కొంతసేపు అయిన తర్వాత అవతల జీవితనిపించింది మనం తిప్పుతున్నాము ఈయన ఏమి సమాధానం చెప్పట్లేదు అని అనిపించి ఎవరినైతే నేను నీకే కదా చెప్తున్నాను మరి మీరు సమాధానం ఏం చెప్పలేమి అని అడిగాడు అయితే మీరు చెప్తున్నది సంఖ్య లేదండి సమాధానం చెప్పుకుంటారు సంఖ్య సో దాంతో మనిషి స్టన్నయ్యి ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి అప్పుడు నేను అనుకున్నా ఓహో మనం అక్రోహాహాన్ని మనం కొంతవరకైనా పాటించగలిగినామేమో అని నాకు అనిపించింది నేను ఊటే నేనని కాదు ఊటే దృష్టాంతంగా చెప్పాను కాబట్టి తిడుతున్నప్పుడు మీరు నవ్వుతో ఉండగలరా ఇస్తే చాలా ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే Yes. ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈజ్ పాసిబుల్ తిడుతున్నప్పుడు నవ్వుతో ఉండడం పాసిబుల్ నేను చూశాను అలా కొంతమంది మహాత్ముల్ని చూశానలా తిడుతున్నా కూడా అలా నవ్వుతూనే ఉండిపోతారు నరేంద్ర మోడీ గారు ఏదో సమాధానం చెప్పడానికి పార్లమెంట్లో లేచి నిలబడితే ఒక అపోజిషన్ ఎంపీ కుంక కుంక అంటే కుంక హూ ఇస్ దాట్ ఐ డోంట్ నో అక్కడి నుంచి పర్సనల్గా ఆయన మీద ఏదో అటాక్ పెర్సనల్ అటాక్ చేసి అది అందరికీ వినపడింది ఆయనకి వినపడి ఆయన దానికి సమాధానం ఏం చెప్తారంటే ఇటువంటి స్థితిలో నేను ఇప్పటికే చాలా తిన్నాను ఇది ఇంకొకటి కూడా నేను స్వీకరిస్తున్నాను ప్రణామపూర్వకంగా ఈ తిట్టును కూడా స్వీకరిస్తున్నాను అని చెప్పి తర్వాత ఉపన్యాసం జిడ్జి నోటీస్ అందిస్తే తర్వాత ఒకతనం వెళ్ళలోకి వచ్చేసి అపోజిషన్ పార్టీ వాడు ఆప్ అనే పార్టీ వాడు వెళ్ళలోకి వచ్చేసి చెడమడా జంతువులు వేస్తూ కేకలు వేస్తూ ఆయాసం వచ్చి చెమట్లు తగ్గేస్తూ ఆయన తన కోసం పెట్టిన మంచినీళ్లు అతనికి చెప్తారు నేను దీని మీద కొంత ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే కొంచెం వాకప్ చేశాను ప్రైమ్ మినిస్టర్ కనుక లోక్సభలో కూర్చున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కోసం ఒక మంచి నీళ్ళు పెడతారు మేతా వాళ్ళని వచ్చి పెట్టారు అది రూలు అది వాళ్ళ ప్రోటోకాల్ అలా ఉంటుంది అక్కడ ఒక రాష్ట్రం మంచినీళ్ళు పెడతారు ఆయన వస్తే అది ఆయన మిగతా వాళ్ళు బయటకు వెళ్ళి రావాల్సి ఉంటుంది ఇతను వచ్చేసి వెళ్ళ ఈ నెలలో కూర్చొని ఉన్నారు ఇక్కడికి రాసుని మంచిగా ఉన్నారు ఈ వెళ్ళలోకి వచ్చేసి అరికెస్టు చెవట్లో ప్రకృష్ణ అంటే ఈ తీసి మంచి పేరు అతను తాగాడు కూడా దాహం వేసి తాగాడు ఏం కొనే ఆయన ఏమైనా మోడీ గారిని పొగుడుతూ ఏమైనా మాట్లాడు అబ్బే పొగడ్డానికి తిడుతోరే కాబట్టి ఆకృష్టస్య నీకు దానికి దృష్టాంతం మీకు చెప్పేశాను కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ కనుక ఆత్కృష్ట అంటే తెట్టబడిన వారికి ప్రాప్త్య క్రోధస్య ఉపశమనం క్రోధం వస్తుంది చికా కనిపిస్తుంది అనిపించిన దానిని చల్లార్చుకుంట ఇప్పుడు అది నిప్పు నిప్పు దేనికి అంటుకుంటే దాన్ని కాలుస్తుంది ఇప్పుడు నా కోపం వస్తే ఎదుటివాడిని కాలుసు అండి నా కోపం వస్తే నన్నే కాలుస్తుంది కాబట్టి నాకు నిప్పు అంటుకుందనుకోండి నా అందరవస్త్రానికి నిప్పు అంటుకుందనుకోండి నేనేం చేయాలనిప్పుని ఆర్పేసుకోవాలి అలాగే నా హృదయానికి క్రోధము నిప్పు వంటిది అంటుకుంటే నేను దాన్ని ఉపశమనము చల్లార్చుకుంటాను ఏమని ఇంట్లో ఒకటి తిట్టడము ఇంకొకడు చెట్టబడము ఇదంతా కూడా కల్పన అదేమీ లేదు అదేమీ లేదు నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను మీకు దాని దాని నీతి దాంట్లో ఉండే మెసేజ్ మీకు అన్నినేమో చూడండి ఒక అతను బోట్లో వెళుతున్నాడు బోట్ని రో చేసుకుంటూ బోట్ని ఇలాగా టెడ్తోటి తోచుకుంటూ వెళ్తున్నాడు సడన్ గా ఇంకో కొంచెం చీకటిగా ఉండి వెలుకున్న తక్కువ ఉన్నది ఇంకో బోట్ వచ్చి ఈ బోట్ని ఢీకున్నాడు అంత మాత్రానో యాక్సిడెంట్ అయిపోతుందని చిన్న చిన్న బోట్లు ఢీ కొడితే ఈయనికి చాలా కోపం వచ్చింది కళ్ళు లేవు చూసుకోలేవు అలా ఢీ బోట్లు ఢీ కొడతావు గట్టిగా ఢీ కొడితే తల కింద అవుతుంది బోట్ కదా అని కోప పడబోయి చూస్తే అవతల బోట్లో మనిషి ఎవడం లేదు ఖాళీగా ఉండడం అప్పుడు నవ్వు నవ్వి కొట్టుకున్నాడు అర్థమైందీకే కదా ఇప్పుడు నీకేమిటంటే మేక్ యువర్ బోట్ ఎంటీ మీ బోట్ని మీరు ఖాళీగా పెట్టుకోండి బోట్ అంటే దేహము ఇంద్రియము మనస్సు ఈ రథం దీన్నే బోట్ అనేది ప్రవహిస్తోంది కాబట్టి దీనికి బోట్ దీంట్లో అహంకారము అనేది లేకుండా పెట్టుకోవద్దు ఈగోలెస్ అవేర్నెస్ బాడీ ఉంటుంది బట్ బాడీ నుంచి పుట్టిన ఈగో ఉండదు బాడీ నుంచి పుట్టిన ఈగో అంటే ఎలా ఉంటుంది నేను కొడుచు నేను ముసలి ముడసలి వాడను అన్నది కూడా ఈగోయే అది నెగిటివ్ ఈగో పడుచు వాడను అంటే పాజిటివ్ ఈగో అది ఉండదు తర్వాత బాడీ కొంత వికారంగా ఉంటే నాకు వికారంగా నేను అందం లేదు అనే దుఃఖం ఉంటుంది అది నెగిటివ్ ఈగో అది ఉండదు ఒకవేళ బాడీ సుందరంగా ఉంటే నేను సుందరూడను అనే ఈగో ఉండదు కాబట్టి బాడీని బట్టి వచ్చేటువంటి ఈగో ఏదైతే ఉన్నదో అహంకారం అది లేకుండా ఉండడము అలాగే ఇంకా అనేక అహంకారాలు ఉంటాయి ధనాన్ని గంట అహంకారం వస్తుంది ఒకరికి ధనం ఉంటుంది కానీ నేను ధనిని అనే అహంకారం ఉండదు ధనం ఉండడం తప్పు కాదు కానీ నేను ధనిని అనే అహంకారం లేకపోవడం చాలా ఆవశ్యకం దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ యుప్ యువర్ బోట్ ఎంటీ అంటే అర్థం అది ఇప్పుడు పాండిత్యం ఉండాలి పాండిత్యం లేకుండా ఎంటీ పెట్టుకోమని కాదు చదువు ఉండాలి కానీ నేను పండితుడను అనే అహంకారం లేకుండా కీప్ యువర్ బోట్ ఎంత మీ బోట్ని మీరు ఎంటీగా పెట్టుకుంటే మీకు కోపం కాదు కోపం అనే కాదు నాకు గొప్ప పేరు ప్రతిష్టలు గలవు అనే అహంకారం ఉందనుకోండి ఎవరు ఏదైనా స్కాండల్ వస్తూ ఉంటాయి స్కాండల్స్ ఎవరి మీద వస్తాయి పేరు ప్రతిష్టలు గల వాళ్ళకే ఉంటాయి స్కాండల్స్ వాళ్ళకే ఉంటాయి పేరు ప్రతిష్టలు కావాలి అని కోరుకునే వాళ్ళు స్కాండల్కి భయపడుతూ ఉంటారు భయం ఆ స్కాండల్ ఎవడైతే ప్రచారంలో పెడతాడో వాడి మీద ద్వేషం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి పేరు ప్రతిష్టలు కావాలనే కోరిక గలవాడు మనకి పేరు ప్రతిష్టలు అక్కర్లేదు మన గురించి జనులు మంచిగా అనుకున్నా పర్వాలేదు చెడుగా అనుకున్నా పర్వాలేదు మన్ని మని తిట్టిన వాళ్ళు మనకు ఉపకారం చేస్తున్నట్టు లెక్క కొంత పాపక్షయం అయిపోతుంది వాళ్లే మనకి మన మనల్ని వాళ్ళు మనకు ఉపకారం చేసేది తక్కువే మనల్ని తెగడి వాళ్లే మనకు ఎక్కువ ఉపకారం చేస్తున్నారు యథార్థంగా అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడి గురించి సమాజంలో చెద్దుగా చెప్పుకున్నా కూడా ఏమీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు అది ఆకృష్టస్య ప్రాప్తస్థ క్రోధస్థ ఉపశమనం తర్వాత అభిహతస్య మరి అది మీరు గమనించరో లేదో భాష్యంలో ఉంది అభిహతస్య అంటే దీన్ని ఈ సంఖ్య ఇదే అభిప్రాయాన్ని ది సాంగ్ ఆఫ్ ది సన్యాసి అనే దాంట్లో వివేకానంద స్వామి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు అభిహతస్ట వివేకానంద స్వామి ఏమన్నాడంటే ఆయన అన్న మాటలు ఒకడొచ్చి ఈ దేహానికి వేసి మర్యాద చేస్తాడు ఇంకొకడు వచ్చి ఈ దేహాన్ని కాలుతో తన్నుతాడు రెండు పరిస్థితులలోనూ ఓ సన్యాసి నీవు శాంతముగా ఉండుము ఎందుకంటే దర్శన యు ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సల్యూట్ అవేర్నెస్ ఆఫ్ సల్యూట్ బ్లీస్ ఆఫ్ సల్యూట్ అని అలా ఉంటుంది ఆ పద్యం సాంగ్ ఆఫ్ ది సన్యాసి నీవు సచ్చిదానంద స్వరూపుడవయా నీకు ఇతరుల దేహాన్ని తన్నితే నీకు నష్టం ఏమిటి దేహానికి మాల వేస్తే నీకు శోభ ఏమి రెండింటికి నీవు అతీతుడు సచ్చిదానంద స్వరూపుడము కనుక శాంతముగా నుము ఓ సన్యాసి అని ఆ పాట అనే ఆ పద్యం ది కనుక ఆ విధంగా ఇతరులు ఏ కారణం చేతనైనా అధిహత అంటే ఒకడు రాయిచ్చు కొడతాడు లేకపోతే ఇంకొకడు మట్టి చల్లుతాడు మీద లేకపోతే ఏదో చేతిలో ఏదో ఉంటే విసిరేస్తాడు కోపంతో అటువంటి సందర్భంలో కూడా మీకు లోపల నుంచి ఏదైనా కోపం వచ్చినా దానిని చల్లార్చుకుని శాంతముగా ఇది ఇది దైవీ సంపదలో చాలా గొప్ప విషయాలు అక్రోధ దీని మీద ఎంత చెప్పినా తక్కువేస్తుంది నిజానికి సో దీనికి ఈ దీనికి ఇప్పుడు రొట్టు ఉందనుకోండి రొట్టె కాలితే దుర్గంధం వస్తుంది కాలిపోయిన వాసన వస్తుంది అది మంచి ఇప్పుడు రొట్టె కాలిన వాసన వస్తే అది రొట్టెకి మంచిగా చెడ చెడు మంచి కాదు అలాగే కోపం రావడం అంటే రొట్టె కాదు కోపం వచ్చిందంటే ఏమొస్తుంది దుర్గంధం దుర్గంధం అంటే నూటంపట పరుషమైన వచనములు అవి వస్తాయి కాబట్టి రొట్టె కాలి దుర్గంధము వచ్చుట హృదయంలో కోపమనే మంట పుట్టి నోటి నుండి పరుషమైన పదజాలము వెలువడుట రెండు ఒకటే కోవకు చెందినవి కనుక క్రోధాన్ని మనం దుర్గ దూరంగా పెట్టాలి నేను ఒకసారి మహాత్ముని అడిగాను ఈ క్రోధ శబ్దానికి నిరుక్తి ఏమిటి అని ఇప్పుడు పదములకు పాణిని వ్యాకరణం ప్రకారం ధాతువు నుంచి పదం పుడుతుంది ఆ అర్థం తెలుసుకోండి క్రుధ్ అనే ధాతువు నుంచి క్రోధ అని వస్తుంది క్రుధులో ఉండే ఉకారానికి గుణం వచ్చి క్రోధ అవుతుంది అది వ్యాకరణం క్రుధు ఆ గుణం క్రోధ సుప్పు పుట్టి క్రోధ ఇది వ్యాకరణం పాణి నిరుచరిం కోహటం అదేంటంటే కహ రోధ క్రోధ మీకు ఈశ్వరక్ష ఈశ్వర దర్శనమునకు లేక ఆత్మసాక్షాత్కారానికి అడ్డు రోధ కహ ఏమిటి కహారోధ ఏమిటి కహారోధ కలిగితే ఏమవుతుంది క్రోధ అదే అడ్డు క్రోధమే అడ్డు అంటే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది కే దార పోషణరథాత్యం కేార పోషణరథ కే ఎవరు దార పోషణరథ సంసారాన్ని చక్కగా పాలించుకోగలుగుతారు అని ప్రశ్న సమాధానో తెలుసిన కేదార పోషణరథ ఎవరైతే కేదారాన్ని కేదారం అంటే వరి వరిని బాగా పండిస్తారో వాళ్ళు కుటుంబాన్ని చక్కగా రక్షించుకుంటారు ప్రశ్న ఏమిటి కే దార పోషణర సమాధానం కేదార పోషణరథ ఇలాంటివి ఉన్నాయి నాకొకటే గుర్తొచ్చిందో ముక్క ఈ పండితులు ఉన్నారు సాహిత్య పండితులు వాళ్ళైతే బ్రహ్మాండంగా చెప్తారు ఇలాంటివి అలాంటిది మా వేదాంతంలోకి నచ్చింది ఏమిటంటే కహ రోధహ ఏమిటిరా అడ్డు క్రోధ అదే అడ్డు ఓకే కాబట్టి ఆ క్రోధ క్రోధాన్ని కనుక మీరు విడిచిపెట్టేస్తే మీరు మీకు అడ్డు ఆత్మ సాక్షాత్కారానికి అడ్డు తొలగిపోయినట్లే చాలామంది ఓ ప్రశ్న లేవనెత్తుతూ ఉంటారు క్రోధం వస్తే మరి మాకు ఒళ్ళు తెలియలేదండి క్రోధం వచ్చేసింది దాన్ని మేము ఆపుకోలేకపోయాం అప్పుడు ఏం చేయాలి అంటే అయిపోయింది ఇప్పుడు రేపు ఇది తర్వాత క్రోధం దొచ్చమో అయిపోయిన దానికి ఏం చేయాలి క్రోధం వచ్చినప్పుడల్లా మీరు గుర్తుపట్టి ఇదిగో క్రోధం వచ్చింది రాకముందు గుర్తొస్తే ఇంకా రాదు క్రోధం రాకముందు గుర్తొచ్చింది అనుకోండి ఇంకా రాదు నేను ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ చూశాను ఒక ఆయన నేను ఒక ప్రశ్న అడిగాను ఏదో ప్రశ్న అడిగారు కాబట్టి మీరు ఇలా ఎదుగు చేశారు అని ఏదో అడిగిన వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసు కళ్ళు మూసుకుని ఓం నమస్వాయ ఓం నమస్టి రాయ ఓం నమష్వాయ అని మూడు సార్లు అనుకుని అప్పుడు కళ్ళు తెరిచి సమాధానం చెప్పాడు ఎంత బాగా చేశాడు ఎందుకంటే ఆ ప్రశ్న గిల్లీ కజ్జా ప్రశ్న ఆయన ఆవేశాన్ని క్రోధం వస్తుంటే కళ్ళు గుర్తుపట్టాడు నా కోపం వస్తోంది అని గుర్తుపట్టాడు గుర్తుపట్టి వెంటనే ఆగమని కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అని మూడు సార్లు చెప్పుకుని అప్పుడు సమాధానం శాంతంగా చెప్పండి ఎంత బాగుంటుంది ఆ పద్ధతి ఈ పని చేసిన ఎవరైనా మీకు అనుమానం సందేహం వస్తే అనుపంఖేర్ అని ఆయన చేసాడు ఇలాంటి ఓకే కాబట్టి నాకు నచ్చిందని నేను పాఠంలో చెప్పేవాడు మీ కోపం రాబోతున్నట్టుగా చూచాయిగా తెలిసిన ఇంకా ఎదుటి మాట్లాడడం మానేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కళ్ళు మూసుకుని ఓంకారాన్ని పదిసార్లు జపం చేయండి అని నేను చెప్పాను ఇప్పుడు ఆయన ఇంచుమించి అలాంటి పనే చేశాడు ఆయన అక్కడి విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడే కళ్ళు కూర్చుని ఆయనకి తెలిసిన విధంగా ఓం నమ శివాయ అనే మంత్రంతో దేవుణ్ణి ఆయన స్మరించుకుని అప్పటికి ఆయన మనస్సును శాంతించింది అంటే పుట్టుకొస్తున్న తరుముకొస్తున్న కోపము చల్లబడింది అప్పుడు సమాధానం చెప్పారు కాబట్టి మనకి ఇంటి దగ్గర కోపం వచ్చిందనుకోండి అలాగంటే పరిస్థితి మనకు ఉండదు మనం చక్కగా తలుపు వేసుకుని తోట కూర్చొని పదిసార్లు ఓంకారం ధ్యానం చేస్తే కళ్ళు మూసుకుని గాలి ఎండా పెంచుకుని గాలి విడిచిపెట్టే సమయంలో ఓంకారాన్ని భావన చేయటం అలా పదిసార్లు చేసినట్లయితే మీకు క్రోధం పోతాం ఇదే ఉపాయాన్ని మీరు దుఃఖానికి గంగ భయము మొదలైన వాటికి ఇదే ఉపాయాన్ని వాడచ్చు ఆ ఓంకారం ఉన్నటువంటి మహిమ కలవచ్చు ఆ క్రోధం రాబోతుండగా తెలిసిన సపోజ్ తెలియలేదు మీరు ఎద్రవాడి మీద చిచ్చేశారు లేకపోతే గెంతులు గట్టిగా కేకలు వేసేశారు అయిపోయింది ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అటువంటి పరిస్థితి తిరిగి రాకుండా ఉండట ఒక ప్రాయశ్చిత్తాన్ని చేయాలి ఏమిటా ప్రాయశ్చిత్తము అంటే నూట ఎనిమిది మంత్రం మీకు మంత్రం ఏదైనా ఒకటి ధ్యానం చేసే సందర్భం ఉంటే గాయత్రి మంత్రం శ్రేష్ఠము నూట ఎనిమిది సార్లు గాయత్రి జపం లేకపోతే అలాంటి సందర్భం లేకుంటే ఓ నమ శివాయ అనేది నూట ఎనిమిది సార్లు జపము చేయు చేసి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఎవరికైనా దానము చేయుక దీన్ని సెల్ఫ్ టిక్కటింగ్ అంట పూర్వ నూట పదహారని చెప్పేవాడి కానీ మధ్యన ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి వేరే నూట పదహారు అంటే వీళ్ళు ఎందుకంటే నొడపదహారే కదా పోయింది పెద్ద పర్వాలేదు కానీ వెయ్యి ఎనిమిది వెయ్యి ఎనిమిది లేకపోతే వెయ్యి నూట పదహారులు మీరు ఎవరికైనా దానం చేయాలి మిగతా దానాలతో దీన్ని ముడిపెట్టకండి మిగతా చేసే దానాలు ఏదైనా ఉంటే అవి ఇది ఎక్స్ట్రాగా దానం చేయాలి ఎవరికో దానం చేయాలి చూడండి ఎవరో ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తిని చూసి ఆయనకి ఆ వ్యక్తికి వెయ్యి పురుషుడే కానక్కర్లే స్త్రీ కావచ్చు ఎవరైనా ఒక భేదాన్ని ఉన్నదనుకోండి ఏదో కొంచెం కష్టంలో ఉందనుకోండి వెయ్యి నూట ఇచ్చి ఆ క్రోధం వచ్చినందుకు నేను ఈ వేను పదహారు పరిహారంగా ఇచ్చుకున్నాను అని మనస్సులో అనుకో మీరు ఈ రకంగా చేసినట్లయితే మీకు క్రోధం దూరమైపోతుంది ఇంకా రాదు ఆ వేణుడు పదహారులు ఆ పింఛి పండినట్లయితే గిల్లుకున్న పింఛి అనమాట ఆ పింఛి పడితే బస్ట్ యు ఆర్ నౌ ఫ్రీ ఫ్రమ్ అండ్